త్యాగం చేయాలి అని చెప్తున్నారు త్యాగం చేయడంలో ఏ నిరూపణ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు చూసుకోవాలి విహాయ వైరిణం కామం అర్థం చ అనర్థ సంకూలం ధర్మం అది ఏతయోర్హేతు సర్వస్వ అనాదర దీనిలో కామము అర్థము ధర్మము అనేటువంటి మూడు చతువులుగా భావించి అనర్థ సంకులముగా భావించి వీటన్నిటిని వదలమంటున్నారు స్థితి ఏమిటంటే మనకు చతుర్విధ పురుషార్థాలు చెప్పబడ్డాయి ధర్మ అర్థకామ మోక్షములు దీనిలో ధర్మ కామము అర్థకామము మోక్షకామము కూడా ఉంటాయి వీటిల్లో ఏ కామమైనప్పటికీ కూడా చెడ్డదే అది శత్రు అంటది అర్థం అనేది సంకులంతో కూడుకున్నది అనర్థాలతో కూడుకున్నది వీటికి హేతు ధర్మము అనేదాన్ని అనుసరించాలి అనేది కాబట్టి ధర్మ అర్థకామ మోక్షం అనేదాని చతుర్విధ పురుషార్థాలను చేయించినప్పుడు మాత్రమే మీకు ఒక స్థితి వస్తుంది అని చెప్పడం ఎందువల్ల చెప్పడం జరిగిందంటే దీనికి సంబంధించి పతంజలి యోగ సూత్రాల్లో ఒక సమన్వయాన్ని చూడవచ్చు పురుషార్థ శూన్యానామని ఒక స్థితి ప్రతిపాదించబడింది అంటే చతుర్విధ పురుషార్థము లేనటువంటి దిశలో అంటే పురుషార్థములన్నీ కూడా ఈ కథా ప్రవృత్తి మార్గంలో వచ్చింద మనకి భగవద్గీతలో కూడా చెట్టుచౌరులో మోక్ష సన్యాసం మోక్షను కూడా కోరుకోవడం తప్పే దాన్ని కూడా చెల్లించాలి కర్మను మోక్షములు రెండింటికీ చెల్లించాలి భగవద్గీతలో సన్యాస శబ్దం వాడి నువ్వు రెండిటికే అంటే కర్మ సన్యాసము మోక్ష సన్యాసము అధ్యాయానికి పద్దెనిమిదో అధ్యాయానికి ఐదో అధ్యాయంలో ఆకాశతత్వం దగ్గరకు వచ్చరికి పంచభూతాల్లో పద్దెనిమిదో అధ్యాయంలో అహంకారతత్వం దగ్గరకు వచ్చరికి దీనిలో ఈ భగవద్గీతలో చెప్పే పద్దెనిమిది అధ్యాయాలు కూడా పద్దెనిమిది లింగ శరీరం యొక్క లక్షణాలను సూచిస్తాయి సూక్ష్మ శరీరం లక్షణాలని అందుకోసం కానీ అధ్యాయాలు చెప్పడం జరిగింది అది సూక్ష్మ శరీరాన్ని పద్దెనిమిది లక్షణాలు అంగాలు పద్దెనిమిదో అంగం అహంకారం అవుతుంది ఆ అహంకారమే కామమున కారణం అదే బ్రహ్మం అవుతుంది అదే కర్మ కారణం అందువల్ల కర్మ సన్యాస మోక్ష సన్యాసాలు అక్కడ ప్రతిపాదన చేయడం జరిగింది అక్కడ సమన్వయం తీసుకుంటే యోగశాస్త్ర పరంగా తీసుకుంటే పతంజలి సమన్వయించారు లేకపోతే సాంఖ్య దర్శన పరంగా తీసుకుంటే ధర్మార్థ చూ కామవోక్షాలు ఉండవు ఆ కారణం చేత వీటి ప్రకారం తీసుకున్నప్పుడు మనకు ధర్మాన్ని కామమును అర్థాన్ని మూడింటినీ కూడా వదిలేసి సర్వత అనాధువు అని చెప్తున్నాడు తర్వాత మిత్ర క్షేత్ర ధనాగార దార దయాసంపద మిత్రుడు భార్య ధనము ఇల్లు ఇటువంటి వాళ్ళందరినీ కూడా భూములు వీటన్నిటినీ కూడా స్వప్న ఇంద్రజాలవ దినాని త్రీ పంచవ అవి కేవలం మూడు ఐదు రోజులు మాత్రమే ఉండేటువంటి రోజు ఉంటాయి అన్న ఉద్దేశంతో వాటిని కూడా వదిలే అంటున్నాడు ఈకేదేవి ఆ అయోధ్యకాండలో ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు రాముడి దగ్గర ప్రత్యేకమైన ఇంటర్వ్యూ వారి చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఆ కైకే దేవి తీసుకుని మాట్లాడతారు అక్కడ మాట్లాడినప్పుడు తాహి విశ్వేశ్వర అనంత జగన్నాథ నమోస్తే యం పాశం పుత్ర విత్తాదిగోచరం అంటారు అంటే అక్కడ పుత్ర విత్తగోచరం ఈ పుత్రుడు అంటే కుమారుడు సంతానము విత్తము డబ్బు ఇటువంటి వాటి ద్వారా తెలియబడుతున్నది కింది స్నేహమయం పాశం నూనె రాసిన తాడు లాంటిది అది జారిపోతుంటుంది అది నేను తెప్పుకోలేను అందువల్ల పాహి విశ్వేశ్వర అనంత జగన్నాథ నమోస్ అనంతరా జగన్నాథురామస్కారము నీవు దాన్ని చెదటగొట్టు అని చెప్పేసి ఆమె ప్రార్థిస్తారు ప్రత్యేకించి రాముడికి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో ఇది కైకయిదేవి తమో గుణానికి ప్రతీక రాముడు శుద్ధ సత్వానికి ప్రతీక ఆ కారణం చేత ఆవిడ ఆ విధంగా ప్రార్థన చేసినట్టుగా అక్కడ రామాయణంలో వివరింపబడింది ఇవన్నీ కూడా సాంప్రదాయం ఏమిటి అని చెప్పేసి అంటే ఈ ప్రత్యేక ప్రపంచం అంతా కూడా ఇంద్రజాలంలో తీసుకుని నాలుగైదు రోజులుండేవి అంటే ఉన్నాయి పోతున్నాయి వీటన్ని పట్ల ఎక్కడెక్కడ పట్టించుకుంటాం అనే ఉద్దేశంతో ఉండాలి ఎందుకంటే ఎత్ర భవే తృష్ట సంసారం అయి ఎక్కడెక్కడ నీ కోడికుంటుందో అక్కడ సంసారం ఉందని తెలుసుకో ప్రౌఢవైరాగ్యమాశించుకీభవ ఆశ అనేటువంటి దానికి భావనను వదిలేసి ఆ కోరిక అనేటువంటి భావనను వదిలేసి ఆ స్పందనకు సంబంధించిన విషయాలను వదిలేసి నువ్వు హాయిగా ఉండు అని చెప్పేసి అంటున్నాడు కృష్ణామాత్రాత్మకో బంధస్ అన్న ఆశ మోక్ష ఉచదే కృష్ణామాత్రాన్ని కలిగి ఉండటమే బంధం అది నశించడమే మోక్షం అసంత అసంశక్తి మాత్రేణ ప్రాప్తి నువ్వు అసంత అసంసక్తి మాత్రడుగా ఉండము అంటే దేంతో సంసర్గము కాని విసర్గము కాని నిసర్గము కాని ఏమీ లేకుండా నిస్సంగముగా శంకరాచార్య వారి భాష చెప్పాలని సుసంగత్వే నిస్సంగత్వం ఆ సంఘాన్ని కలిగి ఒక నిస్సంగ స్థితిలో ఉంటూ నివు ప్రాప్తి దృష్టి మరల మరల దృష్టి పొందుతుమేకచేతన శుద్ధో నువ్వు శుద్ధ చైతన్యం ఈ విషయం అంతా కూడా జడం అటువంటి అప్పుడు నువ్వు అవిద్యా పిల కించిత్ స్వా అవిద్య ఏ మాత్రమూడా లేకుండా ఉన్నప్పటికి నీకు మళ్లీ తిరిగి బోస పదాలను ప్రక్రియ నుంచి వస్తుంది అజ్ఞానమే జ్ఞానమకి ఆధారము ఆధైర్యమే ధైర్యమునకు ఆధారము చీకటే వెలుగు ఆధారము ఈ మూడు సూత్రాలను తీసుకున్నట్టు అయితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే అవిద్య ఉన్న ఉండడం వల్ల బాధ కాబట్టి అమ్మ చెప్పినట్టుగా మనసు తెరిస్తే బాధలేదు మనసు తెరిచినప్పుడు బాధ ఆ ఉపమానం ఇచ్చేప్పుడు అమ్మ చెప్తారు ఈ చోకాళ్ళు మత బాధకులు అన్నవాళ్ళందరూ కూడా అని చెప్పేసి అంటారు ఏంటనే మళ్ళీ చెప్పండి మనసు ఉన్నప్పుడు మనసు తెచ్చినప్పుడు బాధగా ఉండదు అంటారు రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి అక్కడ చెప్పినటువంటి ఘట్టాన్ని ఉద్దేశం సమేక చేతన శుద్ధ చైతన్యం జడ విశ్వం నువ్వు శుద్ధ చైతన్యాన్ని అయినా విశ్వం అంతా కూడా జడమైంది కాబట్టి నీకు అవిద్య ఏ మాత్రం లేనప్పుడు నీకు మళ్ళీ ఎక్కడో ఎవరో రావాలి మేలు కొలపాలని చెప్పేసి నువ్వు ఇది కనుకుంటావు రాజ్యం సుఖాన్ని కళత్రాని శరీరాన్ని సుఖాని చ సంసా నష్టాన్ని దవ జన్మని జన్మని ఈ రాజ్యము భార్య పిత్రులు శరీరాలు సుఖాలు ఇవన్నీ కూడా వస్తూనే ఉండేవే నశిస్తుండేవే అందుకే పునరపి జననం పునరపి జనం మరణం పునరపి జనం చేయడం అని చెప్పేసి చెప్తారు భోకాల్లో శంకరాచార్య వారు ఇక్కడ చెప్పేటప్పుడు కాబట్టి ఆ రకమైనటువంటి రాజ్యము కళత్రము శరీరము సుఖములు ఇటువంటి కూడా సంసక్త స్వాతి నష్టాన్ని వాటిగా కలిసి అనుకున్నది మాత్రమే ఎప్పుడు నష్టపడుతూనే ఉంటాయి అవి పోతూనే ఉంటాయి అవి తాప ప్రేమతో కూడుకున్నవి శ్రీకాలములు చేస్తూ బాధింపబడేవి శ్రీకాల బాధితాలు కావు కాబట్టి అవి నిన్ను కూడా కట్టిబడేసేవే నువ్వు ఎంత వ్యక్తి జరిగిన వాడు అని చెప్పుకుంటున్న కట్టివేదూనే ఉంటుంది కాబట్టి అలం అర్థేన కానయన సుహృదర్మణ అర్థం చేత కానీ కామం చేత కానీ సుహృతమైన కర్మ చేత కానీ ఫలితం ఏమిటి ఏం లేదు అలం వద్దు అంతారే సంసార అరణ్యంలో మనసు విశ్రాంతి పొందుగా ఉండే ఉండదు ఇదే మాట పరోక్షంగా అమ్మా చాలా అందంగా మౌలాలితో చెప్తాడు చిట్టు చివరి భాగాల్లో మౌలాలి నాన్నగారిని కలిసి నాన్నగారు మొట్టమొదటిసారి కలిసిన వచ్చే పరిణామాలు మాట్లాడుకునేటప్పుడు ఈ పెళ్లి నీకెందుకమ్మా ఈ అడవులోకైనా పోవచ్చు కదా అంటే అక్కడ కూరగాలేవా ఇది అడివి కాదా అంటారు క్షణాల్లో మాట్లాడేటప్పుడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది అధ్యాయాల మధ్యలో వస్తుంది కాబట్టి అలమర్థేన కామేన సుహృతి సంసార కాంతారే నీశ్రాంతమూన్ మనహ ఈ సంసారం అనే కాంతారము అనే విషయాన్ని అక్కడే వ్యక్తం చేస్తారు ఆవిడ అక్కడ పావులు దేవుడు లాంటి సింహాలు మృగాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఉన్నారు అవునా కదా అవునా సంసారకాంతరం అనేదాన్ని అమ్మ అలా చక్కగా వివరించెలా కాకపోతే అంటుంది అవును కొత్త నగది జన్మాని కాయన మనసాగిరా దుఃఖం ఆయాసం కర్మ తదవ్యాప్తి జన్మాని కాయన మనసాగిరా శరీరించే అంటే మనస్సు చేత కాని వాస్తు చేత కాని ఎన్ని జన్మల్లో కూడా దుఃఖం చేసేటువంటి కర్మలు చేసినప్పుడు చేశావు కదా ఎన్నో జన్మలు చేసావు చేసావు చేసావు చేస్తూనే వచ్చావు కృష్ణ అర్జునితో అనేనాటి జన్మాని లచీతాన్ని అని బహు నిజ అంటాడు అనేక జన్మలు గడిచాయి నా గుర్తున్నాయి కానీ నీ గుర్తులేదంట అర్జునుడితో షిల్సాయి బాబు శామతో అంటారు డెబ్బై రెండు జన్మల నుంచి మనం కలిసి వస్తున్నాం ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక స్త్రీలో కలిసి వస్తున్నాం అని చెప్తున్న వాళ్లే అటువంటిప్పుడు ఈ కృతమ్మ గది జన్మాని కాయన మన సాగిరా మనోవాక్యాయ కర్మాలతో అనేక రకాల పనులు జరిగాయి దుఃఖం ఆయాసం కర్మ దుఃఖాన్ని శ్రమని కలవ చేసినటువంటి కర్మలు మనం అనేకమైన చేశాము అపరమ్యత ఇప్పుడు వాటి పట్ల ఆసక్తి ఉండదు మనకి ఉపరమ్యత వాటి నుంచి వ్యాపి ఉపరమ్యత వాటి మనం ఉపరమిద్దాం ఈ ఉపరమణము అనేటువంటి చాలా గొప్ప మాట తగోద్ధులు ప్రాముఖ్యమైన పదం ఇది అభిరమ తర్వాత ఉపరమం అంటారు ఆరవాధ్యాయంలో చుట్టూ శనై శనై ఉపరమ్యాన్ని పెంచుకోవడం జరిగింది ఉపరమణం అనేది నిదానంగా చేయాలి ఉపరమణం వల్ల ఉపజనము ఉపజనం వల్ల అధిక వనము ప్రాప్తిస్తాయి అని చెప్పేసి భగవద్గీత సాంప్రదాయం కాబట్టి యోగ సంప్రదాయం ప్రకారంగా తీసుకున్నా జ్ఞాన యోగ సాంప్రదాయం ప్రకారంగా తీసుకున్నా కర్మ యోగ సంప్రదాయం ప్రకారంగా తీసుకున్నా నీవు అనేకమైనటువంటి దృష్టిలో కలిగి ఉండడం వల్ల ఈ దృష్టి పట్ల ఒక ప్రత్యేకమైన భావాన్ని కలిగి ఉండడం వల్ల పొందుతున్నా కాబట్టి ఈ కృష్ణ నువ్వు ఎప్పుడైతే త్యజిస్తావో అప్పుడు నీకు ఏ రకమైన భావము లేదు ఏ రకమైన భావాలేదు ఆశ లేదు ఇష్టమో లేదు అయిపోయింది కదా ఆ రకంగా ఉండాలని నేను చెప్పేసి అంటారు మాట రమణం అంటే అనుభూతి దాంట్లో కాదమ్మా దృశ్యద్రష్ట వైవిధ్యాన్ని తీసుకొని వైవిధ్యాన్ని తీసుకొని ద్రష్ట వల్ల దృశ్యము దృశ్యం వల్ల ద్రష్ట పరస్పర సంబంధం ఏర్పడుతుందని తప్పించి మనకి నాలుగు రకాలైన సమాధి సిద్ధి పది రోజులు స్వీత ఆనంద స్థితి పొందడానికి మనకు సవి సవిచార సర్క అస్మిత ఆనంద అంటాడు ఇవన్నీ కూడా దీని సంప్ర సంప్రజ్ఞాత స్థితి అంటాడు ఈ సంప్రజ్ఞాత స్థితిలో సవిచార సర్క అస్మిత ఆనంద విచారించి వితర్కి నా ధనాన్ని తెలుసుకుని ఆనందం అవుతుందా ఇస్ఆర్గా తెలుసుకుని నీవు ఒక వస్తువునికి దూరంగా వైదొలగాలి శైదలకు ఏకాగ్రశి పొందాలి అది ఉపరమణం అంటారమ్మా తలైగా నిరుద్ధం అంటారు పట్టించుకోవడానికి మూఢం అంటారు పట్టించుకున్నా నిర్లక్ష్యంగా ఉండడానికి క్షిప్రం అంటారు అన్నిటికంటే అయింది ఏకాగ్రం అంటారు మూఢ క్షిప్ర నిరుద్ధ ఏకాగ్ర నాలుగు దశలు మనసు అది ఇనత్గా ఉండడం మూఢం పట్టించుకుని వేరే విధంగా పట్టించుకోవడం క్షిప్రం ఇంకో దాన్ని సమన్వయం చేసుకోవడం నిరుద్ధం ఇంకో దానిలో పూర్తిగా ఉండడం ఏకాగ్రం ఈ నాలుగు దశలు ఉన్నాయని వ్యాసభాష్యంలో పతంజలి చెప్పడం జరిగింది కాబట్టి వీటి ప్రకారం తీసుకుంటే మనకు అర్థమయ్యేది ఒక మూలమైనటువంటి స్థితిని మనం పొందాలన్నప్పుడు ఈ స్థూలమునకు మూలమునకు మన సంబంధాన్ని విచారించేటప్పుడు మీ దుష్ణాది కాలు సంసారాలు సంసారాన్ని అలవజేస్తానని మనం తెలిసినప్పుడు వీటన్నిటి నుంచి కూడా మనం ఉపమణం పొందాలన్నప్పుడు చెగించడానికి కాని అంతా కూడా ఏర్పాటు చేసుకుని ఆ ఉపమణాన్ని మనం పొందవలసి ఉంటుందని ఎనిమిది కూడా చెప్పడం జరిగింది ఈ ఎనిమిది శ్లోకాన్ని ఉపశమాష్టకము అంటారు ఇది ఉపశమాన్ని కాబట్టి ఎనిమిది శ్లోకాలు ఏమిటి అని చెప్పేసి అంటే విహాయ వైరణం కామం అర్థం చ అనర్థులం ధర్మమైతయో అనాదరం అని ఒకటి స్వప్ంద్రజాప్రేత్రధనాగారదాయాది సంపద ఎత్ర భవ తృష్ణా సంసారం విధి తై ప్రౌఢవైరాగ్యమాస్ వీతతృష్టస్సుఖీభవ తృష్టామాత్రాత్మక బంధస్తన్నాశ మోక్ష్యవా సంశక్తిమాత్రేణ ప్రాప్తి దృష్టిర్ముహుర్ముహు స్వేకశ్చేతను క్షుద్ధో జడం విశ్వ అవిద్యా పాజ్యం సుతా శరీరాణి సుఖాని సంసక్త్యా నష్టాన్మని జన్మని దివేను వచ్చి అలమర్త సుకృతేంతరే విశ్రాంత మభూన్మనృతం నది జన్మాని కాయన మనసాగిరా దుఃఖమాయాసి కర్మ తద్య ఉపరమ్యతరమ్యత దృత్య వివేకంలో దాంట్లో విడ తీసుకొని ఆ దృక్కు లేని నిలబడి ఉండడం అది లేనిది రెండో ఏదైనా అంతేగా చివరికి చివరి స్థాయిలో నిలబడి ఉండడం చెప్తున్నారు మోక్ష సన్యాస తర్వాత ఇంకేమి లేదు అని తెలుసుకుని అది అట్లా ఉండడమే ఉపరమణ ఉపరమం స్థితిలు పది రకాలుగా చెప్తారు మా తర్వాత అంటే ఈ మాటకి ఇట్లా అర్థమైందన్న మోక్ష సన్యాసమే లేదన్నారు కరెక్ట్ చెప్పింది మాటగా కాకుండా ఇప్పుడు చాప్టర్ లో అర్థమైంది అది ఉపరమ శబ్దంలో ఏమిటంటే ఉపరమించుట రెండూ కూడా ఎప్పుడు దృశ్యముతో సంబంధము కలిగి ఉన్నది ప్రత్యక్ష అది ఎప్పుడైతే అది అభ్యాస వైరాజ్యముల ద్వారా చిత్తవృత్తి ద్వారా లిటస్ ఏర్పడుతుందో అప్పుడు ఉపరమణం ప్రారంభమవుతుంది యోగశాస్త్ర సాంప్రదాయం ఉపరమణం ఉన్నప్పుడే ఉపజనం జరుగుతుంది ఉపజననం వల్ల అధిగమనం జరుగుతుంది అధిగమనం మొత్తం తొమ్మిది ఇవన్నీ కూడా మనకు వేరు వేరు గ్రంథాలలో వేరు వేరు సందర్భాల్లో చెప్పబడున్నాయమ్మా సందేహం అంటే అదేలేండి నాకు ఇటువైపు ఇట్లా అందింది అన్నయ్య ఇట్లా అంది అంటే మాటలకు అర్థం నాకు తెలియదు కానీ ఈ ఈ చాప్టర్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇవన్నీ దానికి కోరికలు లేవు మోక్షం లేవు దానికి అంటకుండా ఉన్నావు తెలుసుకో ఇవన్నీ శాశ్వతం కాదని తెలుసుకో అంటే ఇకప్పుడు జ్ఞానం అజ్ఞానమే జ్ఞానానికి ఉనికి కదా అట్లా తీసుకుంటే ఇంకేమి లేని స్థితిలో నువ్వుగా ఉండడమే అంతే అదిగా ఉండు అదే ఇప్పుడు సమన్వయం ఏంటంటే ఉదాహరణలు ఎందుకు ఇచ్చాంటే మీకు క్లారిటీ రావడానికి ఇచ్చా అజ్ఞాత రామాయణంలో కాని భగవద్గీతలో గానీ వీటిలో ఉదాహరణలు ఒక క్లారిటీ కోసం నేను ఇచ్చా అంతే వాస్తవానికి ఇవి నాలుగు మానసిక దశలు దశలో ఇంకా అంత విచారణ మార్గమా ఎట్లా దానికి నాలుగు మార్గాలు అక్కడ అదే పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే అది నిత్యానుష్ఠానం ద్వారా భావన ద్వారా చేయవలసిందే తెచ్చుకోవాల్సిందే విచారణ దానిలో ఒక మార్గం మాత్రమే విచారణ విమర్శ సమన్వయం ఇవన్నీ ఉంటాయి కదమ్మా నాలుగు స్థితులు ఉంటాయి దీంట్లో ఆ నాలుగు స్థితుల్ని సమన్వయం చేసుకోవాలి అదమ్మా చేసుకుని వెళ్ళినప్పుడు మనం ఆ మూలం దగ్గర సమన్వయం పొందుతూ మీకు అంటే అమ్మ సాధన లేదన్నది జన్మ ఇచ్చిన వాడే జన్మ తీసేస్తాడన్నది అన్నారు మరి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి మనకి అది చేస్తేనే కదా మనకి తెలియబడుతుంది సో ఇది చక్కటిగా మనసుని మార్చటమే దీని విషయంలో ఏమిటంటే మాకు ఉన్నటువంటి అతిల పరిచయాల వల్ల డిస్కషన్స్ వల్ల కింద నుంచే పైకి చూస్తున్నారు ఫైవ్ నుంచి కింద చూడటం లేదు ఫైవ్ నుంచి కిందకు చూసినప్పుడు వచ్చే అర్థం వేరు కింద నుంచి పైకి చూసినప్పుడు వచ్చే అర్థం వేరు కాబట్టి పిల్ల నుంచి పైకి చూడడం అనేటువంటిది ఎందుకు ఎంత అని కూడా మా చర్చలో జరిగింది పదిహేడు ఏళ్ళ శితం ఇరవై ఏడు శతం కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఆ మూలములు అర్థం చేసుకున్నప్పుడే మీరు పురుషోత్తమ తత్వం పొందగలదు ఆ పురుషోత్తమ ప్రాప్తి ఒక్కటే మీకు సాంఖ్య వేదాంత యోగ సాంప్రదాయాన్ని సమన్వయం చేయగలదు సిద్ధిదా నుంచి కిందకి చూడమంటారు సిద్ధిదమ్మా సిద్ధిదాసలో ఉండి సిద్ధిదాసే సహజం కాబట్టి అందరికి సిద్ధిదాస్ అన్నయ్య అంటే పురుషోత్తమ ప్రాప్తి అంటే అది ఆల్రెడీ సిద్ధించి అని అడిగారు మీరు మొదట్లో అన్నారు పురుషోత్తమ ప్రాప్తి అదే ప్రాప్తి అంటే మీరు నాకు ఒకసారి గుర్తున్నదన్న గుర్తుంది నాకు పురుషోత్తం ప్రాప్తి అంటే అది ఉన్నది సిద్ధ సాధన అని అడిగి సాంఖ్యం ప్రాప్త్యే స్థానం గమ్యతే సాంఖ్యములో ఏదైతే ఆల్రెడీ పొందు ఉన్నావో దాని యోగం ద్వారా నువ్వు చేరుతున్నావు అని చెప్తాడు భగవద్గీతలో ఐపాధ్యాయంతో అదమ్మా అది కీలకమైన సూత్రాలు ఒకటి ప్రధానమైన సూత్రాలు తల్లి తల్లి